కాబట్టి మత్స్థాని సర్వభూతాన్ని తెలిసింది కదండి అత మని మయా ఆత్మనా ఆత్మవత్వేనా స్థితాని మళ్ళీ ఆ వాక్యం కూడా జాగ్రత్తగా వాక్యం మళ్ళీ మీరు బంగారం దృష్టాంతం తీసుకోండి నెక్లెస్ యొక్క ఆత్మ ఏమిటి బంగారం నెక్లెస్ ఆత్మ ఉన్నదా లేదుదా ఉన్నది ఏ రకంగా నెక్లెస్ ఆత్మ ఉన్నదైంది ఆ బంగారం కారణంగా నెక్లెస్ ఆత్మ అయినది నెక్లెస్ యొక్క ఆత్మ బంగారం సపోజ్ దీనికి ఒక ఉంది ఇది స్టాండర్డ్ దృష్టాంతం చెన్నమయ స్వామి వద్దకి చెన్నయానందజీ మహారాజు దగ్గర ఒక భక్తుడు దండం పెట్టాడు ఈ దండం పెట్టినప్పుడు ఈ భక్తుడు మెడలో బంగారపు గొలుసు ఒకటి ఉంది మొగాళ్ళు కూడా వేసుకుంటారు అనవసరం అయినా వేసుకుంటారు అనవసరం అని ఎవరికి చెప్తారు మీరు లోకము లోకంలో జనులు మోహితులే ఉంటారు బంగారం అనవసరం అంటే ఎవడు వింటాడు ఎవడి ఇచ్చి వాడి వాడికి ఎవడో చెప్తాడు నువ్వు బంగారపు గొలుసులో పులిగోరు పథకం పెట్టి ఆ పతకం లోపల ఇదిగో ఈ కాగిత ముక్క మీద నేను ఏదో రాసిపెట్టాను పెట్టుకుంటే నీకు అంతా లాభమైన పెట్టాడు కాబోలుపు నువ్వు విలు జీవితంలో అంతా లాభం ఉంటుందా ఉండదు తర్వాత అందరూ తెలుసుకో గమనించదగ్గ రహస్యం ఉంటుంది మీకు ఏది లభించినా ఏది లభించినా దాంట్లో కొంత నష్టం కూడా ఉంటుంది నష్టం లేని లాభము లేదు లాభం లేని నష్టం లేదు పెళ్లి అయింది అనుకోండి పెళ్లి చేసుకుంటాడు యంగ్ పీపుల్ పెళ్లి చేసుకుంటూ మహతహ తహలాడుతారు పెళ్లి చేసుకుంటాడు లాభము ఎందుకంటే పూల రథం అంటే అమ్మాయి లభించింది లాభము నష్టం కూడా ఉంటుంది దాంట్లో ఉంటుందంటారా ఉండదా ఏమండే ఈ పెళ్ళి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్ళు వర్కౌట్ అయినవి వర్కౌట్ అవుతున్నాయి కానీ కాటం లేదు ఓ పెళ్ళి వర్కౌట్ కాలేదనుకోండి అమంగళం ప్రతిహతం వస్తూ వర్కౌట్ కావద్దని మన అభిప్రాయం కాదు ఒకవేళ వర్కౌట్ కాలేదనుకోండి వర్కౌట్ కాకపోతే పెళ్లి బ్రేక్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది ఇప్పుడు డివోర్స్ అంటే పెళ్లి నష్టం అయిపోయింది నష్టం అంటే లేకుండా భార్య లేకుండా నష్టం ఈ పూట వరకు భార్య ఉంది మొన్నాడు భార్య లేదు డివోర్స్ నష్టమే కదా భార్య నష్టమే ఉంటారు నష్టం అయ్యో ఎంత కష్టం వచ్చింది పాపం భార్యను నష్టపోయినాడు భార్యను పోగొట్టుకున్నాడు నష్టం కానీ దాంట్లో కూడా లాభం ఏదో ఉంటుంది లాభం ఎవరి సందర్భాన్ని బట్టి ఎవరి యొక్క సంస్కారాన్ని బట్టి ఎవరికి ఉండి లాభం పడుకుంటుంది కాబట్టి ఈ లోకంలో నష్టం వచ్చింది కదా అని ఉడితే గగ్గోలు పెట్టినక్కర్లా ఆ నష్టంలో ఏదైనా ఉందా అని వెతుక్కోవాలి దొరుకుతుంది కాబట్టి లాభం వచ్చిందని గెంతులు వేయినక్కర్లా ఇదేదో ఈ లాభంలాగా ఉంది దీదో కుంభముజీ వ్యవహారం దీంట్లో ఏదో ఉందని ముందే జాగ్రత్త మంచిది ఈ సంస్కారం అట్లాంటిది ఇది నేటి తీరకాయ నేటి బీరకాయలో నెయ్యి అంత ఉంటుంది ఏం ఉండదు కాబట్టి ఈ బహార అలాంటి ఎనీవే ఈ కథంతా ఎందుకు చెప్తామో తెలీదు సో వీ కమ్ బ్యాక్ టు ది పాయింట్ కాబట్టి ఆభరణము యొక్క ఆత్మ బంగారం ఇప్పుడు ఆ చిన్న ఆనందీ మహారాజుకి పెట్టాడు నల్లో గొలుసు ఈ గొలుసు చూసి ఈ పెట్టాడు దండం పెట్టినప్పుడు బయట పడుతుంది అది లోపల ఉన్నది బయటకు వచ్చింది దండం పెట్టినప్పుడు మహారాజ్ మీకేదైనా నేను ఇస్తాను మీరు ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు అయ్యా మీకేదైనా సేవ చేస్తాను మీరు ఇవ్వమంటే ఇస్తానని ఆయన అన్నారు ఆ గొలుసులు వెళ్ళాడింది అది ఇచ్చేయమన్నారు అది ఇచ్చేయమని ఏమన్నారంటే చూడ గొలుసు చాలా బాగుంది అన్నారు ఇచ్చేమని అన్నాం కాకుండా చాలా బాగుంది అన్నారు అంటే తీసుకోండి మహారాజుని ఇలా తీయబోయాడు ఆయన ఏమన్నారంటే నేను తీసుకుంటాను గొలుసును వచ్చ పెట్టుకో బంగారం నాకు ఇచ్చేయి అన్నారు అది సంభవమా సంభవం కాదు ఎందువల్ల సపోజ్ గొలుసులోంచి బంగారం తీసేసారనుకోండి అప్పుడు గొలుసు ఏమవుతుంది ఆత్మలేనిది అయిపోతుంది నిరాత్మకం అయిపోతుంది నిరాత్మకం ఎప్పుడైతే అవుతుందో దానికి మనుగడయే ఉండదు అదేవిధంగా ఓ పర్మతము నుండి ఈశ్వరుని యొక్క సత్త తీసేసారనుకోండి అది పర్వతమే కాదు నది నుండి ఆ ఈశ్వరుణ్ణి తీసేస్తే అది నది కాదు భూమి నుండి ఈశ్వరుణ్ణి తీసేస్తే అది భూమి కాదు అగ్ని నుండి ఈశ్వరుణ్ణి తీసిస్తే అది అగ్ని కాదు వాయువు నుండి ఈశ్వరుణ్ణి తీసిస్తే అది వాయువు కాదు కాబట్టి పృథివీ అప్పు తేజ వాయు అగ్ని ఆకాశ పంచభూతముల యొక్క ఆత్మయే ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి మైనస్ చేస్తే ఈ జగత్ అనేది ఏది లేనే లేదు కాబట్టి మత్స్థాని సర్వభూతాన్ని అతిస్థితాన్ని శిక్ష్యంతే ఇందువల్లనే నాయందు ఉన్నవి సర్వభూతములు నాయందు ఉన్నవి అని శ్రీకృష్ణుడు చెప్పినాడు ఇక్కడ టీకాకారుడు రెండు కొటేషన్స్ ఇచ్చాడు ఒకటి సర్వం కల్విదం బ్రహ్మ స్మస్థాని సర్వభూతాన్ని అంటే అర్థం అదే సర్వం కల్విదం బ్రహ్మ అలాంటిది ఇంకొకటి గీతలోనే ఇంతకు ముందు వచ్చింది వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం ఇది స మహాత్మా సుదుర్లభ అని ఒక భూతాం అహమేవాత్మా ఈ సకల భూతములకు ఆత్మను నేనే మంచి అయితే సకల భూతములు ఆత్మరూపుడైన ఈశ్వరులందే ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు సకల భూతముల ఉన్నాడు అంటే సకల భూతములను ఆశ్రయించుకుని ఉన్నాడు అని అర్థం దాన్ని రివర్సులు ఎందుకంటే సకల భూతములు ఈశ్వరుని ఎందు ఉన్నవి అర్థం ఏమిటి సకల భూతములు ఈశ్వరుని ఎందు ఆశ్రయించుకుని ఆత్మరూపుడైన ఈశ్వరుని ఎందు ఆ మనుగడ కలిగి ఉన్నది అది అర్థం దాన్ని రివర్స్ చేసి ఈశ్వరుడు ఆత్మరూపములైన భూతముల ఎందు మనుగడను కలిగి ఉన్నాడు అని చెప్పచ్చా చెప్పి చెప్పింది ఇప్పుడు నెక్లెస్ మొదలైన ఆభరణములు తమ మనుగడకు బంగారమును ఆశ్రయించుకుని బంగారమున ఉన్నది అని చెప్పి మళ్ళీ వెంటనే దాన్ని రివర్స్ చేసి బంగారము తన మనుగడకు ఆభరణములను ఆశ్రయించుకుని ఆభరణములు ఉన్నది అని చెప్పాడు అనుకోండి ఏమనాలి ముర్రలేనివాడు అన్నారు అదే అంటున్నారు భాష్యకారులు నిత్య బుద్ధీనా అవభాసతే కాబట్టి నామరూపముల మనుగడ ఆత్మరూపుడైన ఈశ్వరుని ఎందు తప్ప మరొకటి లేదు ఆత్మరూపుడైన ఈశ్వరుని ఎందే నామరూపములు మనుగడను కలిగి ఉన్నాయి కాబట్టి రివర్స్ డైరెక్షన్ లో ఆలోచించి ఈశ్వరుడు నామరూపములపై ఆశ్రయించుకుని ఆధారపడి ఉన్నాడు అని చెప్పచ్చా చెప్పకూడదు ప్రకాశముపై ఆధారపడి సినిమా ప్రపంచమంతయూ ప్రకాశించింది అని చెప్పాలి ప్రకాశము సినిమా ప్రపంచాన్ని ఆశ్రయించుకుని మాత్రమే ప్రకాశిస్తోంది అనుకూడదు సినిమా ఉన్నా ప్రకాశము ప్రకాశమే సినిమా లేకున్నా ప్రకాశము ప్రకాశమే ప్రకాశము ఉంటే సినిమా ఉంది ప్రకాశము లేకుంటే సినిమా లేదు సినిమా ఉన్నా ప్రకాశము ఉన్నది సినిమా లేకున్నా ప్రకాశము ఉన్నది అటు ఎలా తెలిసిందో తెలుసు కాబట్టి ఈశ్వరుణియంలో నామరూపములన్నీ ఉన్నవి అని తెలుసుకోవాలి కానీ ఈశ్వరుడు నామరూపములను ఆశ్రయించుకుని ఉన్నాడు అని అనుకోవడం చాలా పొరపాటు అలా అనుకోకూడదు అందుకేనే ఈశ్వరుడికి కోపం వచ్చింది ఈశ్వరుడికి లోటు వచ్చింది ఈశ్వరుడికి లోపదీప నైవేద్యాలు లేవు పాపం నైవేద్యం కూడా లేదు దేవుడికి నైవేద్యం కూడా లేదు ఆయనకి లోటు వచ్చినాయి అలాంటి మాటలు అన్నీ కూడా తప్పే ఇవన్నీ మామూలుగా ఈ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్లో ఇలాంటివి ఏవో ఉంటాయి అదంతా అది వేదాంతానికి దానికి సంబంధం లేదు దానికి సత్యానికి సంబంధం లేదు అదంతా కూడా లోక వ్యవహారంలో అలా ఉంటాయి దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవు మాట తప్పు ధూపదీప నైవేద్యాలకి దేవుడు లేడు అని అనుకోవాలి తప్ప దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకపోవడం ఏమిటి నచాహంతేష్వస్థిత అవి నా ఎన్నున్నాయి తప్ప నేను వాటికి ఎందు లేళ్ళో దేవుడు పాపం దూపదీప నైవేద్యాలు లేకుండా అలా పడు ఉన్నాడండి నో తప్పదు ఆ ఊళ్ళో వాళ్ళకి దేవుడికి నిత్యం నిపదీప నైవేద్యాలు పెట్టే భాగ్యం లేదు అని అది అంతేగాని ఇలా రివర్స్గా అనుకోండి దేవుడు చెట్టు ఎండకి ఎండుతో వానికి తరుస్తూ ఉన్నాడు తప్పదు ఎందుకంటే దే ఎండ దేవుని ఎందున్నది దేవుడు ఎండను ఆశ్రయించలేడు వాన దేవుని ఎందున్నది దేవుడు వానను ఆశ్రయించి లేడు కాబట్టి ఎండకి ఎండుతో వానకి తడుస్తూ ఉన్నాడు తప్పదు ఆ దేవుణ్ణి ఒక ఆశ్రయం పెట్టి ఒక స్థానం కల్పించి భక్తుడు ఆ స్థానంలో నీడ కూర్చుండి ఎండ వానలకి తట్టుకోక్కర్లేకుండా నీడపట్టున కూర్చుండి ఆ దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం వెళ్ళకలేకపోయింది అనాలి తప్ప దేవుడికి తెలిసిపోతున్నాడు దేవుడు వెళ్ళిపోతున్నాడు ఈ మాటలన్నీ కూడా చాలా అసందర్భం వాటిల్లో సత్యమైన ఈశ్వరుల యొక్క తత్వాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి అంటే గతానుగతి కోలో ఒక హాని సో ఎండోమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గెజెట్ పబ్లికేషన్స్ బేస్ అయ్యి ఈశ్వరుడి తత్వాన్ని నిర్ధారించరాదు అంతేకానే వేదాంతం వాడు ఎండోమెంట్స్కి పనికిరాడుస్ న్ న్యూసెన్స్ ఉంది ఎండోమెంట్స్ కానీ ఎండోమెంట్స్ లో ఎప్పుడు కొనుకొస్తాడంటే వాడు తత్వం ఏమీ తెలియని వాడు అయ్యి అప్పుడు కొనుకొస్తాడు అక్కడ ఆ వ్యవహారానికి కొనుకొస్తాడు టూ ఇయర్ స్టేట్ అస్యన్స్ ఎనీవే ఐఎం నాట్ కంప్లైనింగ్ అతా ద్రవీని నచాహంతే భూతూ అవస్థిత మూర్తత్మ సంశ్లేషాభావే చూడండి ఈ సర్వభూతములు నాయందు ఉన్నాయి నన్ను ఆశ్రయించుకుని నేనే ఆత్మగా నేనే మనుగడగా ఉన్నాయి కానీ నేను వాటి ఎందు లేను వాటిని ఆశ్రయించుకుని లేను వాటి యొక్క గుణదోషాలతో నాకు సంబంధం లేదు నేను వాటన్నిటికీ అతీతంగా ఉన్నాను అని అంటున్నాడు కాబట్టి అహంతేషు భూతేసు నా అవస్థిత ఎందుచేత అంటే ఈశ్వరుని ఎందు మూర్ఖత్వము సంశ్లేషము లేవు ఇప్పుడు ఆయన కుర్చీయందు ఉన్నాడు అంటే అర్థమేమిటి కుర్చీని ఆశ్రయించుకుని ఉన్నాడు కూర్చి కాలు తీసేశారు అనుకోండి నేను పడిపోతాను కూర్చొని ఆశ్రయించుకుని ఉన్నాడు కదా ఏమండందు ఆకాశము కలదు ఘటము తీసేశారనుకోండి అంటే పగలు కొట్టేశారు అనుకోండి ఘటాన్ని ఆకాశం ఏమైపోతుంది కింద పడిపోయి ముక్కలైపోతుందా అవదు అది ఏమీ అవ్వదు ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది నేను కూడా దృష్టాంతం చెప్పాడు మహాత్ముడు ఓ పాత బిల్డింగ్ కూలిపోయింది దాంట్లో పది గదులు ఉన్నాయి ఐదు గదులు కూలిపోయా ఐదు గదులు ఇంకా గట్టిగా నిలబడి ఉన్నాయి ఇప్పుడు ఈ కూలిపోయిన గదుల్లోని ఆకాశానికి ఇంకా గట్టిగా నిలబడి ఉన్న గదుల్లోని ఆకాశానికి తేడా అవడా ఉందా ఏమీ లేదు ఆకాశానికి తేడా ఏ ఉండదు గది కూలిపోతే గదిలోని ఆకాశం కూలిపోదు కనుక ఈ పరస్పరము ఆశ్రయించుకుని ఒకటి పడిపోతే ఇంకొకటి పడిపోవుట ఈ లక్షణాలు ఉన్నాయే ఇవి లైక్ ఈయన కూర్చున్నాడు కూర్చీలో కూర్చీ కాలు విరిగిపోతే ఈయన పడిపోయాడు కింద అలాంటివి ఉన్నాయే అవి ఎటువంటిప్పుడు ఉంటాయంటే మూర్ఖత్వం ఉండాలి అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి ఫిజికల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి ఏమండ తర్వాత సంశ్లేషం ఉండాలి అంటే ఇవి దాంతో ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ ఇంకొక ఫిజికల్ ఆబ్జెక్ట్ తోటి సంయోగమును కలిగి ఉండాలి కలయికను కలిగి ఉండాలి అప్పుడు ఒకటి పడిపోతే దాన్ని ఆశ్రయించుకుని ఉన్నది మరొకటి పడిపోతుంది ఏమండి ఇప్పుడు రాముని విగ్రహం ఉన్నది ఏమండి ఇప్పుడు రాముడు విగ్రహాన్ని ఆశ్రయించుకుని ఉన్న పక్షంలో ఆ విగ్రహం విరిగిపోతే రాముడే విరిగిపోయాడు అని అనుకోవాల్సి ఉంటుంది కానీ విగ్రహం విరిగిపోతుంది ఎందుకని అది మోత ద్రవ్యం కనుక విగ్రహం అరిగిపోతుంది అరిగిపోతుంది తెలుసిన వీరికి అభిషేకాలు ఎక్కువగా చేసేస్తూ ఉంటే అభిషేకాలు చేసే నీళ్లు అది అక్కడ బావి నీళ్లు అది కొంత హయ్యర్ సాల్ట్ కంటెంట్ ఎసిడిటీ ఉన్న ఉన్న నీళ్లు అనుకుంటాయి ఆ స్టోను స్టోన్కి దాంట్లో స్టోన్ అంటే అది కూడా మట్టి మినరల్ స్టోన్లు ఉంటాయి స్టోన్లో ఎందుకంటే మహాబలిపురం చూసారా స్టోన్ విగ్రహాలన్నీ సముద్రపు ఉప్పు గాలికి అరిగిపోయాయి ఉప్పు గా గాలికి అరిగిపోయాయి గా గా గా గా గాలిపోతే నీళ్ల కరిగిపోదు నీళ్లు పోస్తూ ఉంటే ఈ స్టోన్సు నదిలో స్టోన్సు అలా నూనగా అయిపోతాయి ఎందుకని నీటి యొక్క తాకిడికే అరిగిపోతాయి అదేవిధంగా ఒక విగ్రహానికి వంద సంవత్సరాల నుంచి ఆ రోజు ఆ ఎసిడిక్ వాటర్ తోటి హైఫాల్ట్ సెలైన్ వాటర్ తోటి అభిషేకాలు చేసిస్తూ ఉంటే ఆ స్టోను క్రమంగా కరిగిపోయింది స్టోను కరిగిపోయింది స్టోను విరిగిపోయింది కాబట్టి దేవుడు కరిగిపోయాడు దేవుడు విరిగిపోయాడు అనుకోరాదు ఎందుకంటే దేవుడు మూర్త ద్రవ్యము వంటి వాడు కాదు అవ్యక్తమూర్తి కుండ పగిలిపోయినా కొండలో ఆకాశం పగిలిపోదు అలాగే ఈ దేహము నష్టమైన ఈ దేహంలో ప్రకాశించేటువంటి చైతన్యము నష్టపోదు దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్వ భారత రెండోధ్యాయంలో వస్తుంది సకల ప్రాణుల యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ఈ దేహము నశించినా నశించదు నహన్యతే హన్యమానే శరీరే ఎందువల్ల ఇప్పుడు ఆత్మ శరీరమును ఆశ్రయించుకుని ఉన్నట్లయితే శరీరం నశించిపోతే ఆత్మ కూడా నశించుకోవాలి శరీరం కాలిపోతే ఆత్మ కూడా కాలిపోవాలి అలా ఎందుకు కాదు అంటే ఆత్మ శరీరమును ఆశ్రయించుకొని లేదు వాస్తవానికి శరీరమే ఆత్మ ఎందుకు ప్రకాశిస్తుంది కాబట్టి నచాహంతే స్వస్థిత ఎందుకంటే ఆకాశ్యాపీ అంతరతమోహ్యహం అంటే బికాస్ ఎందుకనగా నేను అంటే ఈశ్వరుడనైన నేను ఆకాశశాపి అంతరతమండి కుండ పగిలితే కుండలో ఆకాశం పగలదు అన్నప్పుడు ఆకాశమును కంటే కూడా అత్యంత సూక్ష్మమైన చైతన్యము ఆ వెలుగు అంటే తెలివి అది పగిలిపోతుందా తెలివి ఎందుకు పగిలిపోతుంది ఇప్పుడు కుండ కుండ ఉన్నది ఘటము ఉన్నది ఈ వేదాంతులు వీళ్ళు కుమ్మరి వాళ్ళు వేదాంతుల్ని కుమ్మరి వాళ్ళనే అంటారు ఎందుకంటే వాడు ఎప్పుడు ఘటమే ఘటం గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వేదాంతులు కుమ్మరులు వేదాంతులు కంసాలు ఎప్పుడు బంగారో దగలు దాని గురించే మాట్లాడుతూ నేను ఇంకా లోహం గురించి మాట్లాడేది తక్కువ నఖనికురుంతనము లోహము అని ఇదో దృష్టాంతం ఉంది నాకెందునో అది ఎక్కువ సేపు చెప్పట్లేదు అది చెప్పి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే అసలు ఇలాంటి ఏదాంతం చెప్పిదే తక్కువ ఎవడైనా చెప్పిది ఉంటే ఆ చాంద్రోజంలో అంటే గోల్డ్ తీసుకునే దట్ క్లిప్పర్ ఆ నెయిల్ క్లిప్పర్ నెయిల్ కటర్ ఓకే అండ్ దెన్ మెటర్ లోహము మెటల్ పో చేస్తారు కాబట్టి వేదాంతులు కమ్మర్లు ఎందుకంటే నక నికృంతనము లోహము కమ్మరి కుమ్మరి కంసాలి సో కుండ పగిలిపోయినప్పుడు కుండలోనే ఆకాశమే పగలకపోతే కుండను ప్రకాశింపజేసే జ్ఞాన ప్రకాశము కుండ పగిలినది కుండ ఉన్నది ఎలా ఎలా ప్రకాశించింది కుండ ఉన్నది అని ఇదేమిందుకు ప్రకాశించింది మీ తెలివి ఎందు ప్రకాశించింది మీ తెలివిలో ప్రకాశించింది ఆ దీపంలో ప్రకా దీపంలో ప్రకాశించింది సరైనయా ఆ దీపంతో సహా దేని ఎందు ప్రకాశించింది మీ తెలివిలో ప్రకాశించిందా లేదా అది తెలిసిందా లేదా కాబట్టి అది తెలిసే ముందు మట్టి ఘటంలోనే కాదు ఇక్కడ కూడా కొద్దిగా మట్టి ఉంటుంది అందుకోసం అడిగాను నాకు ఘటమే కాదు అప్సైడ్స్ వేకెంట్ అని ఎప్పుడైనా బోద్ధి చూసారా మీరు అప్సైడ్స్ వేకెంట్ Downstairs occupied డౌన్ స్టైడ్స్ ఆక్యుపైడు బట్ అప్ స్టైడ్ వాట్ ఎవర్ కాబట్టి కుండ ఉన్నది అంటే కొండ తెలిసింది కొండ తెలిసింది అంటే తెలివిలో కొండ ప్రకాశించింది ఇప్పుడు ఆ కొండని ప్రకాశింపజేసిన తెలివి కొండ పగిలిపోయిందని కొండవి కొండని ప్రకాశింపజేసిన తెలివి ఏమిటవుతుంది పగిలిపోతుందా పగిలిపోదు మరి కుండని ప్రకాశింపజేస్తోంది కదా కుండని కుండని ప్రకాశింపజేసిన తెలివి కుండ పగిలిపోతే పగిలిపోదా పగిలిపోదు కుండ తన ఎందు కలిగి ఉన్న ఆకాశము కుండ పగిలిపోతే ఆకాశం పగులుతుందా పగలదు కుండ పగిలిపోతే ఆ ప్రకాశం పగిలిపోతుందా పగలదు అదేవిధంగా కుండ పగిలిన ఆ తెలివి పగలదు ఎందుకంటే ఈ ఆకాశంగానే ఈ ప్రకాశం కానీ లేకపోతే ఆ లోపలి ప్రకాశం అంటే చైతన్య ప్రకాశం కానీ వీ మూర్తములు కావు వీటికి కుండతో సంశ్లేషం ఉండదు అంచేత కుండ ఉన్నా పగిలినా అది ఏమీ కావు అది నచ మత్ని అది తర్వాత వస్తుంది నచ అహంతేష్వస్థిత ఆకాశము కుండ ఉన్నది అంటే ఆకాశమునందు కుండ ఆశ్రయించి ఉన్నది కానీ ఆకాశము ఉండను ఆశ్రయించి లేదు ఆకాశము కంటే కూడా నేను సూక్ష్మమైన వాడను ఆకాశమును వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపుడము కాబట్టి నేను ఏ ప్రా ప్రాణుల ఎందు ఆశ్రయించి ఉండుతా సుపరాము లేదు ఇక్కడ శంకరులు సైన్స్ సూత్రాలు చెప్పినట్టు చెప్తారు ఏదో మతగ్రంథం రాసినట్టు రాయురే ఎందుకో తెలుసిన గీత మత గ్రంథం కాదు గీత ఆధ్యాత్మ గ్రంథం ఆత్మ విచారానికి సంబంధించిన గ్రంథము తర్వాత ఇట్స్ సైన్స్ సైన్స్ ఆఫ్ ఆత్మా ఫిలాసఫీ ఫిలాసఫీ టెక్స్ట్ తప్ప ఆయన చెప్పి ఈ సూత్రం చూడండి నహి అసంసర్గి వస్తుేయ భావేన అవస్థితం భవతి కొండలో నీరు కొండలో ఆకాశము కొన్నింటికి చాలా తేడా ఉంది కొండలో నీరు అంటే ఈ నీరు సంసర్గి వస్తు సంసర్గము కలిగే వస్తు అంటే ఇంకో వస్తువుతోటి కలిసిపోతూ కలిసిపోయేటువంటి వస్తువు కాబట్టి కుండలో నీరు అంటే కుండని ఆశ్రయించుకుని ఉంటుంది ఆ నీరు కుండ పగిలిపోతే నీరంతా చల్లాచేతనైపోతుంది ఎందుకని కుండ కుండ మూర్తద్రవ్యము రూపము కలిగిన మెటీరియల్ ఆబ్జెక్ట్ మీరు కూడా మెటీరియల్ ఆబ్జెక్ట్ ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇంకొక మెటీరియల్ ఆబ్జెక్ట్ ని ఆశ్రయించి ఉన్నప్పుడు ఈ ఆశ్రయం దెబ్బతింటే ఆశ్రయించుకున్నది కూడా దెబ్బతింటుంది ఆశ్రయించుకున్నది ఆధేయము అనబడుతుంది ఆశ్రయమునకు ఆధారము అని ఉండకి నీరు ఆధారము ఉండ పగిలిపోతే నీరు చల్లా చెప్పారు కానీ ఉండకి ఆకాశము ఆధారము కాదు ఎందుకంటే ఆకాశము సంసర్గ్ వస్తువు కాదు సవయవముల సవయవమైన ప్రతి దాంతో అప్పుకుపోయేటువంటి వస్తువు కాదు ఆకాశము కాబట్టి ఆకాశము కుండలో ప్రతిఫలించిన సందర్భంలో కూడా కుండ ఆకాశానికి ఆశ్రయము కాదు ఆకాశము కుండయందు ఉన్నది అని ఉంటుంది లోపల ప్రయోగమే తప్ప ఆకాశము కుండను కుండయందు ఆశ్రయించుకుని లేదు కుండయందు కుండ బయట కుండ లోపల సర్వత్రా వ్యాపించి ఉంటుంది దేనితోటి ఆశ్రయం పెట్టుకోడు సర్వమును తన కలిగి ఉంటుంది ఆశ్ర కానీ తాను దేనిపైన ఆశ్రయించి ఉండదు తాను దేనితోటి సంసర్గమును కలిగి ఉండదు సంసర్గము అంటే అటాచ్మెంట్ అతుక్కుపోవడం ఉండదు ఆకాశాన్ని ఆకాశం ఎట్టిదో ఆత్మచైతన్యం ఎట్టిది ఆత్మచైతన్యమన్నా ఈశ్వరుడన్నా ఒక్క ఈ స్వరూపము కూడా అసంయుగము ఉండదు వాస్తవంలో సంగము ఉన్న మీరు నిద్రపోవడానికి మీరుండదు మీరు నిద్రపోయేప్పుడు ఏం చేస్తారు అన్నిటినీ దులిపేసుకునేది పడుకునేటర్మాట నిద్ర అంటే ఏమిటి అబ్లీవియన్ ఏమీ తెలియని స్థితి ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోవాలంటే తెలుస్తూ వాటిని అన్నింటినీ వదిలిపెట్టేసి ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు తెలుస్తున్న వాటితోటి వీడికి వాస్తవమైన సంసర్గం ఉంటే ఎలా వదిలిపెడతాడు వదిలిపెట్టలేడు వదిలిపెట్టలేడు కాబట్టి ఈ జాగ్రత్త అవస్థని విధులుపెట్టి నిద్రలోకి వెళ్ళడం ఎలా సంభవం కానీ సంభవం అవుతోంది అంటే అర్థం ఏమిటి జాగ్రత్త సంబంధాలన్నీ ఇవన్నీ యథార్థంగా ఉన్నాయని మనం అనుకోవడమే తప్ప వాస్తవంగా ఏమి యథార్థంగా లేవు ఉన్నాయని పూర్తి ఉన్నాయని తుకుంటూ ఉంటే ఉన్నట్టు లేదనుకుంటే లేదు లేదని అనుకోగలిగితే లేదని తెలుసుకోండి ఆకాశము అన్నిటికీ ప్రకాశింపజేస్తుంది కానీ దేనితోటి దానికి సంసర్గము ఉండదు దీన్ని సినిమాకి వెళతారు సినిమాలో శృంగార రసం కరుణరసం హాస్యరసం వేల రసం వీరహత్సరసం రౌద్ర రసం అన్ని రసాలు వెళ్ళిపోతాయి రెండు గంటల్లో ఆ తెర మీద అన్ని రసాలు వెళ్ళిపోతాయి సినిమా పూర్తయిన తర్వాత మీరు బయటకు వచ్చేస్తారు మీలో ఇంకా రసాలలాగా సాగిపోతాం జీళ్లపాకంలాగా ఇంకా మిమ్మల్ని పట్టుకుంటాయా ఏమీ ఉండదు సినిమాల్లో ఉన్న శృంగార రసం మీకు ఏమైనా బతుకుంటున్నా ఎందుకు అక్కడ కరుణ రసం కలబ నీళ్ళు కూడా వస్తాయి ఏదో సినిమాలో కరుణ రసానికి కలబ నీళ్ళు వస్తాయి సినిమా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా అది ఉండదు ఏదీ ఉండదు ఎందుకని దేనితోటి సంఘం ఉండదు సినిమాలో మీరు సాక్షిభూతిగా ఉంటాం అన్నీ చూస్తారు దేనితోటి సంగము ఉన్నది జీవితంలో కూడా అలాగే ఉంటే అయిపోయారు ఎందుకంటే సినిమా ఎంత కల్పితము అసత్యము జీవితం కూడా అంతే కల్పితము అసత్యము సినిమాని అంత తెలుగుతేటలతోటి సాక్షిభావంతో చూడగలిగిన మొనగాళ్లే మొనగాళ్ళం మనము సినిమాలో ఉన్నటువంటి సుఖ దుఃఖముల చేత విచితులము కాదు కాము అలా సాక్షిగా చూసేసి తల పంపించేసి బాగున్నారని ఆశీర్వదించో బాగులేదని పెదవి బిరిచో బయటకు వచ్చేసి దాన్ని పూర్తిగా చెరిపేస్తున్నారని లేదా ఎందువల్ల ఫర్ టూ రీజన్స్ వన్ అది కల్పిత టూ మీరు సాక్షి ఏమంటే జీవితం దగ్గరకు వచ్చేప్పటికీ ఎందుకు ఇంత కష్టం అయిపోతుంది ఇంత బంధం ఎందుకు వచ్చేసింది టూ రీజన్స్ ఒకటే అది కల్పితమని గుర్తించకపోవడం రెండు సాక్షిగా ఉండలేకపోవడం కాబట్టి ఆత్మచైతన్యము సంసర్గము గలది కాదు మరి ఇక్కడ చెప్తున్నది ఈశ్వరుడు గురించి కదా మీరు ఆత్మ గురించి చెప్తున్నానంటే ఈశ్వరుడు అంటే ఆత్మవే ఏమిటా కాబట్టి ఆ వాక్యం ఏమిటంటే అసంసర్గి వస్తు సంసర్గము లేని వస్తువు ఇది దృష్టాంతాలు ఆకాశము ప్రకాశము ఆత్మచైతన్యము ఇప్పుడే వస్తాయి అది అధేయ భావంతో అంటే ఆశ్రయించి ఉండుతా అనే స్థితితోటి ఎన్నడూ ఉండదు మంచిది నచమస్థాని భూతాని పశ్చమే యోగమైశ్వరము భూతృంద భూతస్థ మమాత్మా భూత భావన వేదాంతంలో కొన్ని ప్యారాడాక్సెస్ ఉంటాయి ప్యారాడాక్స్ ఉంటే పరస్పర విరుద్ధమైన వాక్యం కొన్ని ప్యారాడాక్సెస్ ఉంటాయి అలాగే ఆ పారాడాక్సెస్ ని ఎవడైతే బాగా అర్థం చేసుకుంటాడో వాడు మాత్రమే వేదాంతం యొక్క తత్వం బాగా తెలుస్తున్నవాడు ఇదో వ్యవస్థ ఇప్పుడు నీకో ప్యారడాక్స్ నీ చేత నీకు పారాడాక్స్ మీరు చూపిస్తా మీరు గమనించండి మనకే తెలుస్తూ సినిమాకి వెళ్ళారు చూడండి ఇప్పుడు మీరు సినిమాలో హీరో హీరోయిన్ డ్యాన్స్ Hero, villain, fight. హీరో విలన్ ఫైట్ సినిమా అంటే రెండే ఓన్లీ టూ త్రీ formula కదా So, ఫార్ములా అని prati సో prati నాయక ప్రతి khala ప్రతి నాయకుడికే కళనాయకుడు అని ఇంకోడు అది కూడా సంస్కృత పదమే హిందీ పదం అనుకున్నాయి కలనాయక అంటే కలహ అంటే దుష్టుడు అన్నారు సంస్కృత పదం సరి so, సినిమా అంటే నాయకుడు నాయిక ఏమిటి సంభోగము అంటే ప్రేమ నాయకుడు ప్రతి నాయకుడు ఏమిటి సంఘర్షణ అంటే సినిమా అంటే రెండే సంభోగము సంఘర్షణ రెండున్నర గంటల సేపు ఇవే ఉంటాయి అక్కడ తోటి సినిమా కూర్చో ఓకే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి నేను చెప్పదలుచుకున్న దానికి అనుకూలమైన సమాధానం చెప్పాలి తలకిందులు సమాధానం చెప్పి దృష్టాంతం జడగొట్టకూడదు మీరు బుద్ధివంతుడైన సమాధానమే చెప్పాలి ఇప్పుడు చెప్పండి నాయకుడు నాయిక ప్రతి నాయకుడు ఎక్కడ ఉన్నారు తెర ఉన్నారు అని చెప్పాలి మీరు చెప్పారా ఓకే ఇప్పుడు నాయకుడు నాయిక ప్రతి నాయకుడు తెర ఉన్నారా లేరు అయిపోయిందా పారాడాక్స్ వచ్చేసిందా అక్కడ పారాడాక్స్ వచ్చిందా అంటే అదే వేదాంతం యొక్క పారాడాక్స్ ఏమన్నా వీడు త్రాదు చూసి పాము అని భ్రమ పడ్డాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాము అంటే భ్రమం అరే పాము కుట్రా ఉంటాయి కదా అని మొట్టమొదట పిల్లవాడికి తల్లిదండ్రులు చెప్పి పెడతారు పల్లెటూళ్ళు అలా ఉండి అగ్రేరియన్ సొసైటీస్ జర చెప్పి పెట్టారు ఈ రోజు పిల్లల్లో ఇప్పటి పిల్లల్లో ఈ గోళ ఉండదు అలాగే ఈ పాము భయం ఉండదు ఎందుకంటే వాళ్ళకి పాము ఎప్పుడే చూస్తే కదా ఎక్కడ పాము బుద్ధింతుల భయం ఉంటుంది తప్ప పాము భయం ఉండండి వీళ్ళకుండి భయాలు వీళ్లకు ఉంటాయి సో వీడు త్రాడు చూసి పాము అని ఏమండి ఇప్పుడు వీడు చూసిన పాము ఎక్కడ ఉందండి మీద తాడు త్రాడుపై ఉన్నది తాడుపై ఉన్నది వీడు చూసిన పాము త్రాడుపోయి ఉన్నది సరే ఆపాదించాడు కాబట్టి ఉందనుకోండి ఎంతో హై వీడు చూసిన పాము ఎక్కడ వీడు ఎక్కడ చూశాడు పాము త్రాడు మీద తాడు మీద పాము నిజంగా ఉందా లేదు నేను ఇందాక కళ ఆస్ట్రేలియా విమానం ప్రయాణం పాఠాలు విద్యార్థులు పాఠాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నాయండే ఉన్నది స్వప్నం చూసినప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ నాయన్నే ఉన్నాయి ఇవన్నీ నా ఎన్నీ యథార్థంగా ఉన్నాయా లేదు ఉన్నాయంటే ఉన్నాయి లేదంటే లేవంటే లేదు అంటే ఈ పారాడాక్స్ ఇది వేదానం కాబట్టి ఎగత్తు ఉందా లేదా అది మేమేది ఆధారపడి ఇప్పుడు స్టాక్ స్టాక్ మార్కెట్లో మహతం స్టాక్ మార్కెట్ ఉందా లేదా అంటే ఉంది అని దానితో వ్యవహారం చేసేవాడికి ఉంది అదేమిటో తెలియని వాడికి ఉందా అది లేదు కాబట్టి మీరు ప్రకాశింపజేస్తే ఉంది మీరు ప్రకాశింపజేయకపోతే లేదు నేను ఒకసారి టీవీ చూస్తున్నా మా నాన్నగారి దగ్గర వేదాంతం చదువుకునే రోజుల్లో ఇల్లు క్రికె క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే అని ఏదో పెద్ద ఉత్సాహంగా గెంపి వేసినంత పని అయింది ఏమిటిదా అని అడిగారు అడిగితే వాడు అవుట్ అయిపోయాడు అంటే ఎవడౌట్ అయ్యాడు అని అడిగారు అదో వాడు అవుట్ అయ్యాడు అవుట్ అవ్వడం అంటే ఏమిటిదా అవుట్ అవడం అంటే ఏమిటా అది అవుట్ బాగానే ఉన్నాడుగా అక్కడ అవుట్ అయ్యాడ అసలు అవుట్ అవ్వడం అంటే ఏంటి అదేమిటో చెప్పు వాడు అయ్యాడా అది ఏదైనా అయ్యాడా ఏమిగా ఉన్నాడుగా వాడు అలాగే ఉన్నాడుగా అన్నాడు ఏంటి సత్యం సత్యం అదే సినిమా ఇప్పుడు సెంచరీ కొట్టాడు లేకపోతే నాలుగు రన్స్ కొట్టాడు ఏ నాలుగు రన్స్ కొట్టడం అంటే ఏంటి మీరు బాల్ ఇలా వేశాడు వాడు అలా ఊపాడు ఈగుతాడు తగిలితే వాడి గొప్ప తగలకపోతే గుడ్ బాల్ అంతే కదా ఇంకా క్రికెట్ కంటే బేస్ బాల్లో మరీ కరెక్ట్ అది బేస్ బాల్లో వీడు స్కిన్తో కొట్టిదే ఉండదు ఓన్లీ త్రీ బాల్స్ వేస్తారు బేస్ బాల్ చూసారా ఎప్పుడైనా బ్యాట్ ఉంటుంది అది సన్నటి కొనుంటుంది కొంచెం ఇలాగా రౌండ్ బ్యాట్ రౌండెడ్ అప్ సిలిండ్రికల్గా ఉంటుంది ఎండ్లో ఆ బాల్ ప్రసరంత బాల్ వాడు ఇలా వేస్తాడు మహావేగంగా దగ్గర నుంచి వేస్తాడు వీడు కళ్ళు మూసుకుని ఊపుతాడు ఓ ఊపు కళ్ళు మూసుకున్నట్టే కళ్ళు తెరిచినా చూసేందుకేమో లేదు అక్కడ అందుకోసం కళ్ళు పూసుకుని ఊపునట్టుగానే ఊపుతాడు తగిలితే ఏమో ఎడిపోయిందో పోతుండే తగలకపోతే వెనక్కి వాడు పట్టుకుంటాడు ఫస్ట్ బాల్ అయిపోయిందా సెకండ్ బాల్ అది తగలలేదు థర్డ్ బాల్ అది తగలబోతే అక్కడ బానిసలే కడమే ఆఖరు ఈ బేస్ బాల్లో వాడు కొట్టిదే ఉండదు వాడు నే నేను కొట్టాను అంటూ ఏమి ఉండదు కానీ అదిగో వాడు కొట్టాడు అది అతను వెళ్ళింది దానికి ఇన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు వచ్చాయి అంటూ మన క్యాల్కులేషన్స్ అన్నీ వేసుకున్నాయి వాడికి పథకాలు ఇస్తారు మరొకటిస్తారు మరొకటిస్తారు అసలు అక్కడ ఏమైనా ఉందా అక్కడ ఏమీ లేదు అంతా మీ భావనలోనే ఉన్నది ఫోర్ ఎక్కడుంది మీ భావనలో ఉంది అక్కడే ఉంది బ్యాక్ ఉంది బాల్ ఉంది గ్రౌండ్ ఉంది వీడు ఉన్నాడు పది మంది మనుషులు ఉన్నారు ఫోర్ అక్కడ లేదు ఫోర్ మీ భావనలోనే ఉన్నది సర్వము మీ భావనలోనే ఉన్నది అంటే అర్థమతో తెలిసిన భావిస్తే ఉంది భావించకపోతే లేదు మానవీయ సంబంధాలు కూడా అంటే నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఉంది అనుకోకపోతే లేదు చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం ఉంటే లేకపోతే వాళ్ళు ఇంక వాళ్ళు ఇంక నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదండి మళ్ళీ మళ్ళీ మొన్నాడు మళ్ళీ ఫ్రెండ్సే వాడు ఏదో తినీ పదార్థం తీసుకొచ్చాడు అదే నిన్నటితో అయిపోయింది రెండు వాళ్ళు మళ్ళీ మనకు ఫ్రెండ్సే అందు సార్ ఇది ఇయ్యే నీ దగ్గర ఉండదు కొంచెం నాటి మళ్ళీ ఫ్రెండ్సే మళ్ళీ నిన్న ఫ్రెండ్లు ఏదన్నా అది నిన్నటి మాట ఇయే మళ్ళీ మనం ఫ్రెండ్సే అంటే ఈ చిన్నపిల్లల ఇప్పుడు మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు బువ్వాలా తాటుకుంటే చూసారా నేను చూసాను చాలా జాగ్రత్తగా పరిశీలించు చూశారు వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఐదారు వాళ్ళలో ఈ బొమ్మాలాట సెట్ ఒకటే ఒక అమ్మాయి పట్టుకొచ్చింది ఒక సెట్ ఉంటుంది అంటే లక్క పెడతలు ఐదు రకాల లక్క పెడతలు మొత్తం సామానంతా ఉంటుంది ఒక సెట్ అది ఆమె మదర్ రోల్ పోషిస్తుంది ఒక చిన్న పొయ్యి ఉంటుంది ఈ ఓ వాళ్ళక్క పెడితే ఆ పొయ్యి నీరు పెడుతుంది కొంచెం పెద్ద సైజు దాంట్లో బియ్యంకి వస్తుంది ఇసాక కొంచెం నీళ్లు పోస్తుంది అడుగున మంట పెడుతుంది ఆ తర్వాత కూర వండుతుంది ఆ తర్వాత ప్లేట్లు పెడుతుంది వీళ్ళందరూ కూర్చుంటారు భోజనాలకు ఈ పిల్లలందరూ ఆ పిల్లలందరికీ చిన్న చిన్న స్కూల్తోటి గెరెట్లతో తప్పింది వాళ్ళు ఇలా ఇల్లా నోట్లో పెట్టుకుని బాగుంది బాగుంది అంటారు ఆ చిత్రమాట వినకపోతే పెట్టనుంటున్న అమ్మాయి అమ్మాయి తల్లి అనమాట మీరు పెద్దవాళ్ళ వాళ్ళు చూడకపోతే వాళ్ళు చాలా సీరియస్గా చెప్పలేదు కొద్దిసేపు అయ్యేటప్పటికీ ఆట అయిపోతుంది ఇంకా దాంట్లో ఒకటి వైపు దారుకుంటాడు ఒకటి అటు దారుకుంటాడు ఇది ఆట అయిపోయింది అప్పుడు ఈ అమ్మ పాత్ర పోసిన ఆ సెట్ అమ్మాయి అవన్నీ తీసి లోపల పెట్టిన అమ్మాయి వెళ్ళిపోతుంది సో ఈ బువ్వాలాట అవగాతనం ఇంకోటి కూడా ఉండొచ్చు బువ్వాటే భోజనం ఆవిడ భోజనం వండి పెడుతుంది అనమాట బువ్వాళ్ళ ఆట చాలా సీరియస్గా వాళ్ళు ఆట ఒక అరవ గంట అరగంట ఆడతా మోనోపులి అని ఇంకో ఆడుతుంది ఎప్పుడైనా చూసారా మోనోపులి అంటే ముందు వాడు పది లక్షల రూపాయలు పట్టుకొస్తారు తిత్తి రూపాయలు కాగితాల మీద వేసుకుంటుంది వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు అది కాగితాల మీద ముద్రించి అదే అది సెక్టర్ ఓ ఇది ఉంటుంది దాని మీద హైదరాబాద్ ఢిల్లీ న్యూయార్క్ టోక్యో అని అలాగా వేసి ఉంటాడు తర్వాత గవ్వలు ఉంటాయి సో నలుగురు పిల్లలు అందరికీ డబ్బు ఈక్వల్గా పనిచేస్తాడు బ్యాంకర్ అని ఒకటి ఉంటాడు ఎరుగుదా ఈ ఆట మీరు కొందరన్నా వీడు వేస్తే న్యూయార్క్ పది లక్షలు ఇచ్చి కొనుక్కోవాలి అని న్యూయార్క్ కొనుక్కుంటాడు ఇంకొకటి వచ్చి న్యూయార్క్లో పడ్డాడు అనుకున్న వాడు అద్దె చేస్తాడు ఇది ఆట ఇది చికాకు అంటే సాగుతూ ఉంటుంది అలా జేళ్లపాకంలాగా సాగుతూ ఉంటుంది ఆట టై ఆట కాదు అది ఒక గంట సేపు ఆడేపటికి నా నా సిటీలన్నీ ఇచ్చేస్తున్నాడు నా డబ్బులన్నీ ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి వెళ్ళిపోతాడు కొరడు వాడికి బిడ్కెత్తి వాడికి బాగా వైరాగ్యం వచ్చింది వాడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆఖరికి ఈ డబ్బులన్నీ మళ్ళీ పెట్టిలో సజ్ చేసుకుని వీళ్ళు కూడా పెట్టి మోసేసుకుని వాడు వెళ్ళిపోతాడు ఇండి మోనోపో గేమ్ అని అంటారు మనం సంసారం చేస్తూ ఉంటాం నేను తండ్రిని వీడిని నా భార్య వీళ్ళు నా పిల్లలు ఈ డబ్బు నాది వీళ్ళు నాది ఈ వాకింగ్ నాది అని మనం సంసారంలో మనం ఉంటాం గృహస్థులే కానక్కర్లేదు సన్యాసులు కూడా వాళ్ళకుండి సంసారం వాళ్ళకుంటుంది సన్యాసులు ఆశ్రమాలు కట్టి ఆశ్రమాలు నడిపిస్తాం పుస్తకాలు ముద్రించి ఆ పుస్తకాలు పది పంచి పెట్టుకుంటాం ఏదో డబ్బులు ఇచ్చాడో డబ్బులు ఇవ్వలేదు మొత్తానికి బుక్ సెల్లర్స్ మేనేజర్స్ ఇంతేగా సన్యాసులకు ఉండే సంసారం వాళ్ళకే ఉంటుంది ఈ సంసారం ఎవరి సంసారం వాళ్ళు ఈ మొరో పొలి గేమ్లాగా భూవాలా లాగా కొంతసేపు ఆడేసి మళ్ళీ దుకాణం అంతా సర్దుకునే నేర్చకపోతారు అదర్శనాపక పునశ్చ అదర్శనంగా ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలియదు ఎక్కడి నుంచో మొత్తానికి వచ్చాము ఎక్కడికి నుంచి వచ్చామో మాత్రమో తెలియదు ఎక్కడికి వచ్చామో అది తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అది తెలియదు వాస్తవం కానీ మొత్తానికి ఎక్కడి నుంచో వచ్చాం ఇక్కడికి ఈ నాటక రంగంలో ఇక్కడ ఈ నాటకం ఈ మనోపొలి గేమో ఈ దువ్వాలాట ఆడేసి మళ్ళీ వెళ్ళిపోతాం ఎక్కడికి అంటే ఎక్కడికో నాకు తెలీదు అన్నవాడు తెలిసినవాడు అదర్శనాపతిత పునశ్చాదర్శనంగత మహాభారతం శాంతి పర్వం అలాగే భగవద్గీతలో కూడా అవ్యక్త నిధనాన్నేవ అనేదో ఒక శ్లోకం ఉంటుంది రెండో అధ్యాయంలో అవ్యక్తాత్ ఆగతా అవ్యక్త నిధనాన్నేవ తత్రకా పరిదేవన రెండో అధ్యాయంలో శ్లోకం కాబట్టి మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో ఇది బువ్వాలాట కంటే మొనోపొలి గేమ్ కంటే ఎక్కువ సత్యము కాదు ఆ బువ్వాలాట ఎంతవరకు సాగుతుంది నేను తల్లిని మీరు పిల్లలు ఇది అన్నము ఇదేమో మీకు వడ్డిస్తున్నాను మీరు తింటున్నారు అని వాళ్ళు అనుకున్నంతసేపు ఆట సాగుతుంది వాళ్ళు అనుకోవడం మానేస్తే ఆట క్లోజ్ మొనోపల్లి ఈ నగరం నాది ఈ డబ్బు నాది ఈ డబ్బు ఇచ్చినా కొనుక్కున్నాను నాకు అడ్డు వస్తుంది డబ్బు కడుతున్నాను లాభం వచ్చింది నష్టం వచ్చింది నేను ఓడిపోతున్నాను నేను నెగ్గుతున్నాను అది వాళ్ళందరూ అనుకుంటున్నంతసేపు ఆ గేమ్ ఉంటుంది మనోపల్లి గేమ్ వాళ్ళు అనుకోవడం మానేస్తే విసిగెత్తి అనుకోవడం మానేస్తే దేర్ ఈజ్ నో గేమ్ సిమిలర్లీ నేను నా భార్య నా పిల్లలు నాది నాది నాది నాది నాది అని వీడు అనుకుంటున్నంతసేపు అది ఉండి వీడిని బరువు కింద భారణ కింద ఇబ్బంది పెడుతున్నట్టు అని కృష్ణుని అనుకోవడం మానేస్తే ఏమీ లేదు మనంతటా మనం అనుకోవడం మానేస్తే దుఃఖం ఉండదు దానికే వైరాగ్యం ఉండిపోయి మనం అనుకోవడం కాకుండా పెద్దవాళ్ళు వచ్చి ఆట మాదిపించేసి తల్లిదండ్రులు ఎవరిలో పెద్దవాళ్ళు వచ్చి మునోపులు గేమ్ అంతా లాగేసి చింపేసి అవతల పారేసి తోలేసారనుకోండి ఆ పిల్లల్ని వాళ్ళు ఏడుస్తూ అవతలిపోతారు మనం సంసారం నుంచి అలాగే నిష్క్రమిస్తున్నామా అని అనిపిస్తుంది ఒకప్పుడు గువ్వాలడుకునే పిల్లల్ని వచ్చి చెరో దెబ్బ కొట్టేసి ఆ పిడతలన్నీ తీసి అవతలు పారేసి ఫండ్ అని చెప్పేసి తోనేశారనుకోండి వాళ్ళు ఏడుస్తూ ఏడుపోతారు అలాగే సంసారం నుంచి కూడా మనము ఆ దేవుడు యమధర్మరాజు వచ్చి ఒక్క దెబ్బకాయ ఒక్క మొట్టికాయ వేసి కొండ రావతలకి గేమ్ క్లోజ్ అని గేమ్ని బంధు పెట్టించేసినప్పుడు అయ్యో అయ్యో అంటూ భోరు భోరు అని ఏడుస్తూ వీళ్ళు నిష్క్రమిస్తారు ఈ సంసారం నిత్యం ఉందని అనుకుంటున్నప్పుడు హై హై హై అనిపిస్తుంది వాస్తవంగా నహి హై అని తెలిసిపోతుంది కాబట్టి ఉంది లేదు ఉందంటే ఉంది లేదంటే లేదు ఓ దృష్టిలో ఉంది ఇంకో దృష్టిలో లేదు జీవదృష్టిలో ఉంది ఈశ్వర దృష్టిలో లేదు అజ్ఞాని దృష్టిలో ఉంది జ్ఞాని దృష్టిలో లేదు మీరు తెలుసుకోకపోతే ఉంది మీరు తెలుసుకుంటే లేదు కాబట్టి ఉంది లేదు భూతములన్నీ నాయందు ఉన్నాయి మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని సినిమా పాత్రలన్నీ సినిమా తెర మీద ఉన్నాయి వాస్తవంలో సినిమా తెర మీద ఏ పాత్రలు లేదు చైతన్యంలోనే సకల జగత్తు ప్రకాశిస్తోంది ఉంది కానీ వాస్తవంలో చైతన్యమునందు ఏదీ లేదు కాబట్టి అజ్ఞాన దృష్టిలో ఉంది తెలివి వస్తు తెచ్చుకుంటే లేదు స్వప్నంలో ఆస్ట్రేలియా ఉంది విమాన ప్రయాణం ఉంది విద్యార్థులు ఉన్నారు క్లాసులు ఉన్నాయి మరొకటి మరొకటి ఉంది ఇది లేదు అది లేదు ఏది లేదు కాబట్టి స్వప్నంలో నేనేమనుకున్నాను ఇవన్నీ ఉన్నాయి అనుకున్నా స్వప్నం నుంచి బయటకు వచ్చేసి నేనేమంటున్నాను ఇవేమీ లేదు మత్స్థాని సర్వభూతాన్ని నచా భూతాన్ని ఇది కంటిన్యూ ఓం పూర్ణమదూర్ణమిదం పూర్ణస్య పూర్ణమద పూర్ణమే వాశిష